ఓం శ్రీ గురు నమ స్మృతిస్మృతి పురాణా ఆం భగవద్మశోంకరం వేదాయో వేదే జోలం జగత్ జన్మనేరీమాయామయ శ్రుతకాలను జాగ్రత్తగా హ్యాండ్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ కోసా ఉంటాం ప్రతిష్ట వేస్తవ్య మాయామయ ేక్షేషుతం ఇష్టం వైష్టంయమాయ స్క్షణీ అదివద్ మాతో అంగీకారమే అది మాతో అంగీకారం అదేంటి అదంటే ప్రాణవం సర్వనామ కదా కాబట్టి ముందు శ్లోకం చూసుకోవాలి ముందు శ్లోకం చూసుకుంటే అదేంటో తెలుసుకోవాలి ముందు శ్లోకము సంగ్రహమే లేదు ఆ శ్లోకం కాబట్టి ఒరిజినల్ లేదు కాబట్టి నేను ఒరిజినల్ నుంచి బయట చెప్తాను నోట్ చేసి పెట్టుకోవాలి అంటే మనో నిగ్రహము అని అర్థం అర్థం తే అది అదంటే ఏంటి మనోనిగ్రహము అర్థం ఈ అర్థం ఎక్కడ మేము ముందు శ్లోకం నుంచి పట్టుకొచ్చాను శ్లోకంలో పుననుగ్రహము సో దుష్ట చట్టం చెట్ నిం యథా సుఖం అంటే ఆ చర్చ ఎలా వచ్చిందంటే యోగులు ద్వైతులు యోగులు ద్వైతుడు వాళ్ళు ప్రకృతి సత్యమని చెప్తూ ఉంటారు పురుషుడు సత్యమే ప్రకృతి సత్యం ఆ తర్వాత పురుషుడు అంటే జీవుడు నైట్ ఉంటే అలాగే ఉంటుంది నేను అవసరం చెప్పాను ఈరో ఉన్నవాడు అక్కడితో ఆడరు ఈ వేరే ఉన్నవాడు అక్కడితో ఆడరు అది ఏమంటాడంటే దేవుళ్ళు చాలా మంది ఉన్న మాట అంటాడు మరి దేవుడు ఒక్కడా ఆ చాలా మందిని నేను పూజించే దేవునికి ఒక్క మాట అంటాడు ఎక్కే చెట్టేడు కదా అప్పుడే సమస్య తర్వాత జీవుడు ఏముఖ వేరే ఆగడు అక్కడ జీవులు అనేక మనకు అనేకమునే నేను ఉత్తమంగా అంటాడు వాడు అర్థం ఉందంటాడు నేను ఉత్తమ దేవుడు చేయాలి చాలా మంది భ్రమపడతారు జీవుడు లేదు ఈశ్వరుడు లేదు అదే జీవితం అనుకుంటారు అదే వాడిన కూడా బానే ఉంది కదా మరి నేను దీవుడు ఈశ్వరుడు ఏడు కదా రెండో ఒకటే కాదు కదా అనిపిస్తుంది అది చాలా గౌత కాబట్టి ఆ ద్వైతం అలా ఉంటుంది యోగుడు ద్వైతుడు వాళ్ళు ఏమంటారంటే ప్రకృతి సత్యం అంటారు అంటే ఈ పురుషిస్తే వాడే సత్యం జగత్తు సత్యం ఎగత్తు ప్రకృతి పుట్టినదే జగత్వం తర్వాత పురుషుడు అంటే దీవుడు దీవుడు దీండు అన్న ఇప్పుడు ఆవు కాలు ఇచ్చిన అంటే ఒక్క ఆవు పాలు ఇస్తుందనా కాదు ఆవు అంటే ఆ ముందు వేలు అర్థం జాతం ఏకవచనం అని అంటారు కాబట్టి ఈ నువ్వులు అంటే ఈ మూడు వేలు అర్థం ఈగులు ఉంటాడు నేను ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడని లోబుల్గా అడిగాడు అయితే ఆర్టీ వాళ్ళు చెప్పారు ఈ అంటే చేత అర్థం పురుషుడు జీవుడు అనేకము పరిచ్ఛను అనేక మంది జీవులు ఉంటారు అందరూ కూడా లిమిటెడ్ గా ఉంటారు చిన్న చిన్నగా చేత అంటే దేవుడు గొప్ప చేతను పురుష విశేషలాగంటే కలస్వయానికి క్లస్తికి తేడా ఇద్దరు మనుషులే కానీ మనుష్య విశేష అని చెప్పినట్టుగా అంటే ప్రివిలేజ్ దర్శ ఇప్పుడు న్యూ ఇండియాలో ప్రివిలేజ్డ్ పెర్స్ ఉన్నారు ఇండియాలో బ్యాంక్ అంటే ప్రివిలేజ్ దెబ్స్టన్ ఒక ఎన్లోమెంట్ అన్నమాట వాళ్ళు రాజ్యాధికారానికి వాళ్ళే అనుకుంటుగా ఉండదు న్యూ ఇండియాలో ఉండలేదు ఒక బీసీ కమ్యూనిజ్ వచ్చిన వాడు చైవాల అద్భుతం ప్రయోజనం ఫ్లూడలిస్టిక్ థింకింగ్ ఎలా ఉంటుంది ఫ్లూడలిస్టిక్ థింకింగ్ మతంలో అంతర్గతమై ఉంటుంది నేను అది అర్థం చేసుకోవాలి ఏకలీకే విని ఉండదు మతంలో నేను ఏదో కమ్యూనిజ్ఞాననుకున్నాడు అలా కాదు ఓ కమ్యూనిస్టు ఓ అద్వైతని కలిసేటం ఎక్కడో ఎవరిన వీరబాబు మహాదాయ్ గారు లాంటి అద్వైత కలిసిన కమ్యూనిస్టు వాళ్ళిద్దరూ కలిసి కొంతకాలం ఏదో సత్సంగం చేశారు అప్పుడు ఆ కమ్యూనిస్టు ఏమన్నా అంటే అసలైన కమ్యూనిస్టు అద్వైతి ఏ అని అన్నారు ఎందుకంటే అద్వైతి సమత్వాన్ని చెప్తాడుగా అంటే ద్వేషంతో సంబంధం లేకుండా సమత్వం దగ్గరకు వస్తాడు రేపు కమ్యూనిస్ట్ ఏం చేస్తాడంటే రాగద్వేషాలతో సమత్వం దగ్గరకు వస్తారు మనకి ఎలా వచ్చింది కదా కాబట్టి సో మనుష్య విశేష మనుష్యుల్లో స్పెషల్ మనుష్యుడు దేవుడు స్పెషల్ మనుషుడు ఎలాగైతే ప్రేమనిస్టర్ స్పెషల్ పర్సన్ అవ్వాలి అందరూ అవ్వకూడదు మరి మోడీ ఆ థీసెస్ని దిబల పోయిందండి ఇప్పుడు ఎవడైనా అవ్వచ్చు అనే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారా ఆకాశం పనిచేసిన ఎవడైనా అవ్వచ్చు ఎందుకు అద్భుతం సెకండ్ రెండు ఆఫ్ లేడర్స్ ఉన్నారు మెడికల్ స్టాఫ్ కాబట్టి గుడి రేవుడు అద్వైతం అంటే అంత గొప్పగా ఉంటుంది ఈ ద్వైతము అది చెప్పడానికి వెళ్ళడానికి సూపర్ స్పెషియల్ గా చాలా మధురంగా అనిపిస్తుంది కొద్దిగా పక్కకి వెళ్ళాను అది బ్యాక్ టు ది పాయింట్ ఈ యోగులు ఏమన్నారంటే మనస్సు సత్యం అన్నారు మనస్సు సత్యం అంతా సత్యమైన వాళ్ళకి మనస్సు సత్యం కాబట్టి మనస్సు సత్యం అంటే మనస్సు కల్పించే సంసారం సత్యం అంటే ఇప్పుడు మీరు పోగొట్టుకోవలసిన సంసారము కల్పితమైన సంసారం కాదు పోగొట్టుకోవలసింది యథార్థమైన సంసారాన్ని పోగొట్టుకోవాలి మరి ఇప్పుడు ఎలా పోగొట్టుకోవాలి అంటే సంసారం పోగొట్టుకోవాలంటే మనస్సుని పోగొట్టుకోవాలి అంటే మనస్సుని నొక్కి తాడగ నొక్కాలి దాన్ని నిరోధము అంటారు మనోనిరోధము అది టాపిక్ ఇప్పుడు ఈ మనోవిగ్రహము నేను నిగ్రహము అన్నాను ఎందుకంటే నిరోహము అనే మాట కొంచెం పరుషంగా ఉంటుంది నిరోధ నొక్కు మనస్సుని సరిపేయాలి అర్థం అంత పరిశోధించింది ఆయన పరిశోధన అన్నారు యోగశక్రవృత్తి నిరోధ అది యోగంలోనే మాట్లాడతారు ఆ భాషను వేదాంతలు నిరోధం అనరు నిగ్రహము అంటారు ముందు అలా అంటారు తర్వాత కూడా పక్కన పెడతారు మనస్సు ఎందుకు నిగ్రహించడం దాని కదు దాని బతుకు దాని అనే దానికి అది ముందు ఎందుకు నిగ్రహము అంటారు అక్కడ చర్చ ఏంటంటే మీ వేదాంతలు ఒప్పుకోదా ఒప్పుకుంటాము అది కొంత మనోనుగ్రహం ఉండాలి కదా ఆరంభంలో మనోగ్రహం ఉండాలి ఇది మనోనుగ్రహం లేని వాళ్ళు మీరు తీసుకొచ్చి క్లాసులో కూర్చోబెట్టారు క్లాసులో కూర్చొని వెళ్తుంటారు నాకు ప్రతిసారి ఇది అనుభవాన్ని నష్టం ఉంటుంది ఎందుకంటే శివానంద్రమంలో ఆ దేవాలయం గుటానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ పల్లగంపు అని ఈ క్లాస్కి వస్తారు అదే నూట రెండు వందల ముందు కూర్చొని డైరెక్ట్ గా వింటూ ఉంటారు గులంపెగ్యులర్ స్టూడెంట్స్ ఈ పల్లగంట మనం మనం నిశ్చయిపోతున్నాము అని అక్కడ ప్రసాదం తీసుకుని ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అక్కడ కూర్చుని ఫైవ్గా చూసుకుని కూర్చుంటారు పది నిషాలు అయినప్పటికీ ఇంకోటి రోడ్ల పాటలు అక్కడ ఏ రోజు ఇస్తూ ఆత్మనిష్ట ప్రశ్న నడుస్తాం ఆత్మనిష్టానగానే అది అది వినేప్పటికీ మంచి వస్తుంది వాళ్ళు వెంటనే తినిలాగా లేచి దండంలో చేసినట్టు దండే మధ్యలో వెళ్ళిపోతే విశ్వామివనాలు చేసానేమో లేకపోతే మధ్యలో వెళ్ళిపోతే ఏదైనా దోషం ఉంటే ఆ దోష పరిహారం కోసం ఒక దండ ఎందుకంటే పాపం వాళ్ళది పనిష్మెంట్ కదా కాబట్టి మనోవిగ్రహం ఉండాలంటే తప్పకుండా కాబట్టి మేము మనోవిగ్రహాన్ని మేమే కాదన్నాం మీకు స్నానం చేస్తాం అంటే మేము వద్ద అద్భుతం లేదా ముందు వద్దు అంటాం ఆత్మశుద్ధము అని చెప్పాలంటే స్నానం మానే స్నానం చేస్తాము మాకేమో అభ్యంతరం లేదు కానీ ఆత్మవుడుకు నిత్యశుద్ధము వాళ్ళకు మనోవిగ్రహం అని చెప్పుకుంటానంటే మాకేమో అభ్యంతరం లేదు అయితే మేము ఏం చెప్తున్నామంటే ఎందుకు జగత్తు అజ్ఞానం నుంచి పుట్టింది జగత్తు జ్ఞానం నుంచి కుట్టలేదు ఇప్పుడు సర్పము అజ్ఞానం నుంచి పుట్టిందా జ్ఞానం నుంచి పుట్టిందా అజ్ఞానం నుంచి పుట్టింది సర్పము జ్ఞానం నుంచి కుట్టలేదు అది అజ్ఞానం నుంచి కుట్టలేదు ఆ రద్దులను తెలియకపోవడం కూడా ఆ అజ్ఞానం నుంచి సర్పం పుట్టింది అలాగే ఎదుర్కొండవు పంచిభూతాలవి ఆ పంచి కూడా ఒకే స్టే ఒకే సతీ పంచ గోపముల రూపంగా ప్రకటపడుతున్నది అని తెలియని వారికి నామరూపాత్మకమైన జగత్తు కనపూడదు కాబట్టి జగత్స అజ్ఞానం నుంచి గుర్తుంది కాబట్టి జగత్ అజ్ఞానము అంటే మాయా మాయా అభిద్య అజ్ఞానం మాయామయము ఇప్పుడు కొంతమంది స్వీకృ చేస్తారు పంచదార అంటే దాంట్లో పంచదార పట్టిందేమో నోట్లో పెట్టుకోవాలి అంటే తక్కువ ఉండాలి స్ట్రీట్ లో పంచదారు బెల్లం వేసుకోవాలి పంచదారు పెట్టుకోవచ్చు అసలు పంచదారు మొంగం మానేదాన్ని పంచాలకు బెల్లం కొనుక్కోవచ్చు వచ్చిన బెల్లం కూడా కౌంటర్ రూపంగా బెల్లం పూర్వంలాగా అచ్చి మునుక్కొచ్చి దాన్ని ఆ బెల్లాన్ని పగలు కొట్టుకుండా ఆ రాయితో బెల్లం పగలగొట్టే రాయిలు ఏం చేసేస్తున్న తర్వాత ఆ రాయి చుట్టూ సేవలు ఇలాగైనా అక్కర్లేదు చక్కగా దళ్ళం పోడని రూపంలో జరుగుతాయి కాబట్టి నేను ఇలా దళం గురించి పాటికిస్తానని లేకొక ఒక శిష్యుడు నాకు దళం పోవడదు బహుభా వస్తాయి అప్పుడు మనం చూసి పోవాలి దెల్లం పోడే రూపంలో కలుగుతాయి సుమారు తెలుసుకుందా కాబట్టి సో పాయింట్ యం అబ్బా ఈ వంశదార మయం అనేది ఈ డిష్యూస్ చేత మానేది ఆ విషయ ఎదుటిందో తెలుసుకున్నా నేను మొదలు పెట్టడం దాంట్లో ఈ బ్యాంకులో కుల పలు చూడలేదు అవసి దానికోవాలి వాళ్ళు ఇదిగా అడిగారు వాళ్ళు కాఫీకి బ్యాంక్కి కావాలి ఈ పాఠశ్ర అనేది పంచధాన్యం పోతుందండి కాబట్టి కొద్దిగా పాలు దాని పెట్టి అర్థమ తర్వాత నాలుగు నిమిషాలు పంజాడు వేయడం మరగలు చేసి అది ఇచ్చే కప్పుడే ఇచ్చేయడం అది ఏం తీసుకురండి చిన్న జరుగుతారాండి దాన్ని మేము ఒక్క సంక్షాన్ని కూడా లోపల వేసుకోవడం కష్టం కాబట్టి పంచదానము జలమయ జలమయో దోషు లక్ పాయసము అన్నట్లుగా మాయామయము అంత పంజారా మాయ దాంట్లో సత్యం ఏదీ లేదు అంత మాయ కంటి కలిసి సీటు చేరులో ఉంటాడు అంత మాయా దాంట్లో యథార్థత ఏమీ లేదు అంతకంటే చక్కగా మీరు ఈ కాటన్ లైన షాపు ఉన్నాయి కాటన్ వచ్చిన కాటన్కి ప్రాధాన్యం వస్తుంది ఆ కాటన్ షాపుకి వెళ్ళి ఆ కాటన్ ల చీరలు మంచి ఉపయోగకరమైన అవి కూడా కరీంతుంటాయి అదే కాదు అవి కరుగుతుంటాయి ఖరీదే కావాలంటే దాంట్లో పెట్టిస్తాం అది కొడుకు అది ఒక పక్క వస్తుంది చక్కగా కరువు చేస్తాయి ఈ ఈ కంచి కొట్టు చీరలు ఇదంతా మాయాలి అలాగే ప్రతీది కూడా తిరగ ప్రతీది మాయా ఈ స్వీట్లన్నీ మాయా పట్ల ఏమి సాధ శ్రీషాపు అసలు వెళ్ళక్క స్వీట్ షాపుకి వెళ్లి కోన దగ్గర ఏమి అంతకంటే కూరలు పళ్ళు కూరలు షాపుకి పళ్ళు షాపుకి వెళ్ళేది కొద్దిగా కోడలు ఈ కూరలు కూర తిండి చేసుకున్నాయి ఈ ఆకు ఈ పళ్ళని కొద్దిగా రైస్తో కూడుకున్నాయి మీరు అధికంగా కూరలను పళ్ళను కొద్దిగా రవి చేసుకుంటాయి మీరు శేష జీవితంలో డాక్టర్ ముఖం చూడక్క వయస్ మాయా ఈ స్వీట్ షాపులన్నీ ఈ హోటళ్లన్నీ మాయా ఈ పెరిగాళ్ళన్ని మాయా ఈ కోకా కోలా ఈ పెళ్ళిళ్ళు పేరెంట్లు వాళ్ళు మనం బస్సులు రైలు ఉండడం మాయా ఇదంతా మాయామ ఇది గుర్తుపట్టాలి సమీక్షణ ఈ సత్యాన్ని గుర్తుపట్టాలి పట్టాలంటే వాళ్ళకి మనోనుగ్రహం ఉండాలా అదే అంటున్నారు కాబట్టి యోగులు మనోనుగ్రహం ఉండాలని ఏదైతే చెప్తారో అది మాకు ఇష్టమే ఆ వాక్యం ఉండాలి ఆ మనోనుగ్రహము మాకు ఇష్టమే మాయాయ వేష్టవ్యష్టవ్యేష్టమ్య అష్టవ్యమాయా కోవదీ నది మాయనందు అనే సత్యము సమేక్ష నది తరుకా మీరు కోరుకునేవి ఏవైతే ఉన్నాయో అవి చెప్పండి నాకు మీరు కోరుకునే చెప్పండి కోరగం చెప్పండి అంటే కంచి పట్టు చూడరు అది మాయా ఆభరణములు టెస్ట్ ఆభరణములు మాయా యాకాష్ ఆభరణములు మాయా దుబాయ్ షాపింగ్ మాయా పిజా అండ్ కోక్ సకల భోగములు మాయా కోడల ఏదైతే ఉందో అదంతా మాయా పెళ్ళిళ్ళు పేరెంట్ ఆలు మాయా పెద్ద పార్టీలు మాయా తర్వాత ఖరితైన భోజనాలు మాయా చాలా అలా తప్పు అలాగే రోజున ఆహారాన్ని వేస్ట్ చేయటం తర్వాత భారతదేశంలో ఆహారాన్ని వేస్ట్ చేయటం ఇక్కడ రోజు వచ్చిందంటే ఒకటి పాయింట్ మూడు బిలియన్ పీపుల్కి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కావాలి వన్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ రోజైన బ్రేక్ఫాస్ట్ లంచ్ దొరకపోయినా డిన్నర్ దొరకపోయినా అది నరేంద్ర మోడీ గారు తప్పని అపోజిషన్ పార్టీ వాళ్ళు అల్లరి కాబట్ ఆహారాన్ని నేర్చుకుంటు ఆహారాన్ని విధి మీద గొప్పస్తూ పిల్లల తిరే పారేసే కూడ పద్ధతి అదంతా కూడా జ్ఞానము మాయా తర్వాత పూజలు వ్రతములు పేరుతో పదార్థములను వ్యర్థం చేయుక పారకోలు చేయుక అట్టహాసము ఆడంబరము అదంతా కూడా మాయా ఇవన్నీ తెలుసుకోవాలి వీటన్నిటినీ తెలుసుకోవడం అవసరం ఈ రోజు తెలియకుండగా మీకు ఆత్మస్వరూపం తెలియదు మన ఇది ఇవన్నీ మనకి అవగాహన కావాలంటే ఈ అనుభవంలోకి రావాలంటే మనో విగ్రహము ఆవశ్యకమవుతుంది మంచిది కాబట్టి మనకు మనో విగ్రహము ఇస్తే అది మొదటి వాక్యం పూర్తి అయ్యండి ఇంకా రంగవాక్యం ఇచ్చన్న తీరుకున్నప్పటికీ అవసరం అజ్ఞానం కోరుకోరా కోరుకోండి కానీ అజ్ఞాన్ని కోరినట్టు మాత్రం కోర ఇప్పుడు కొత్త ఆభరణము కావాలి అని కోరుకోవచ్చు కోరుకోవచ్చు ఆభరణం ఎలా ఉండాలి ఏదో కర్ణాభరణము నాభరణము కంఠాభరణము అలాగా అది మౌలికమైన స్త్రీ సహజమైన మన మన ధర్మము మన సంస్కృతులు పెట్టి సహజమైన వాటిని మాత్రమే వేసుకోరుకోవాలి అంతే తప్ప మూర్ఖులు కోరుకున్నట్టుగా డైమండ్ రిజ్లు కావాలి డైమండ్ నెక్లెస్ కావాలి దుబాయ్ లో తయారీజులు కావాలి అని అలా మూర్ఖులు కోరుకున్నట్టుగా కోరుకోవచ్చు ఇచ్చేది అజ్ఞానం ఇచ్చే అక్కడ మనోవిగ్రహం యొక్క అభిప్రాయం ఏమిటంటే మనస్సును సెల్ అయ్యి కలదు మనశ్శద్దు పెట్టుకో మరి మనశ్శద్దు పెట్టుకుంటే ఏదో కోరిక కుడుతుంది కుట్టడం లేదు కానీ ఆ కోరిక మటుకు అజ్ఞాన కోరిక ఎలాగా ఉండొద్దు ఇప్పుడు ఆకలి వేస్తుందండి ఇప్పుడు ఐదు వందల ఐదు వందల ఐదు ఆకలిగా ఉంది ఆరు ఏడు వందల తిప్పదు ఐదున్నరకి మళ్ళీ కాబట్టి ఏదైనా తినాలని అనిపిస్తే తప్పేమీ కాదు కానీ అజ్ఞాన దాకా సరే రాజంగా ఉంది తినాలనిపించింది కాబట్టి మైసూరు బజ్జీ తెప్పించు లేకపోతే సమోసాలు తెచ్చించు లేకపోతే రెక్కడ బెజ్జీ తెప్పించు పిజ్జా తెప్పించు చూప్ తినేసేస్తాము అలా ఉండకూడదు చెల్లది కోరుకోవచ్చు తక్కువ మీ కావచ్చు అజ్ఞానం నేను ఒక అజ్ఞాని కోరుకున్నట్టుగా కోరుకోవచ్చు ఏదో ఆహారం తయారు చేస్తారు తయారు చేసి ఎవరిదైనా ఈ రెండు పూరలు చేసిన రెండు కూరలు అయ్యమంటారు మీకు అని అడిగితే రెండు కూరలు చూపిస్తారు ఆ పూరలు అయ్యింది రుద్దు అని అది నేను ఇచ్చే కదా అండి అది ఇచ్చందే కదా ఆ కోరుకుంటే పడకపోయినా నేను కోరుకోకూడదు కాబట్టి కోరుకోకుండా వాళ్ళు ఎందుకు వేస్తే స్థిరమైన కాదు నేను కోరుకోవచ్చు తప్పది మనం కోరుకునే అది చేయలేదు ఉంటారు మనిషి లేదు మనం కోరుకున్నాడు కదా జ్ఞాని కోరవచ్చునా అని అలాగా అడ్డేడుగా ప్రశ్నించకూడదు కోలవచ్చును కానీ అజ్ఞానం కోరినట్టు కోరుకోవాలి అజ్ఞానం ఏమంటాడు అదే విజ్ఞానం పడుకోండి అయితే మాంసాహారం పుట్టుకోండి అయితే ఖరీదైన ఆహారం పుట్టుకుడుకుంటుంది అలా కోరుకోవాలి తర్వాత ఆనందం కావాలి అని కోరుకోవచ్చున కోరుకోవచ్చు కానీ స్వర్గం వెళ్ళి ఆనందం పొందాలి లేకపోతే డిబాయికి వెళ్ళి ఆనందం పొందాలి అని అలా కోరుకోవచ్చు అవి కోరుకోరుకు సంత ఎక్కర్లేదు కానీ అజ్ఞానము ఎలా కోరుకుంటారో అలా కోరుకోవచ్చు అంటే అజ్ఞానం కోరించారు ఎందువల్ల ఎలా వెనగా కోరుకుంటాడు అనగా ఆత్మాన చెేత్ విద్యాల్యాయమస్ పురుషిమాయ శరీరమే ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి నేను కోరుకుంటాను నువ్వు కోరుకోరు అని చెప్పి నేను కోరుకోవని చెప్పినాం కాబట్టి అసలు కోరుకే ఉండరాదు అనే అర్థం వస్తాం కానీ దాన్ని కొద్దిగా మేము మాడిఫై చేశాం నీ సంకల్పం కోసం ఎవరు మాడిఫై చేశాము ఆ కోరిక సహజమైన కోరు కలవాలి తప్ప అది అజ్ఞానము కోరుకునే కోరిక వచ్చి కాస్త అని చెప్పారు అంటే దీనికి నేను ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు చిన్న డిస్టింగ్ పెట్టాను నాకు ఎవరో అడిగారు ప్రశ్న దాన్ని బట్టి ఆ డిస్టింగ్ పెట్టాల్సి వచ్చింది లైవిక్ అండ్ డిజైర్ అటాచ్మెంట్ ఇప్పుడు డిజైర్ అనే మాట అది కొంచెం జనరల్ కాదు డిజైర్ అనేప్పటికీ ఇట్టుకు లైక్ ఆది ఇట్ అటాచ్మెంట్ ఇప్పుడు నన్ను అడిగారు స్వామి ఏం కోరమే చేత అని అడిగారు అయితే మీరు మీది అంటే పలస్థాయి ఆ చేయడం పలస్టాయి మీకు ఇష్టమని ఆ అంటే మరి కోరిక పోరకూడదు కదా మరి అని అలా అర్థం కాకూడదు మీరేమో ఆ కాక్షి దాంట్లో బాగా మసాలాలో గట్టించి దాంతో బీదే పట్టుకొచ్చి కోకు తీసుకొచ్చి నా ముందు పెట్టినప్పుడుకోండి అలా కోరుకో అది తక్కువ అంటే దాన్ని పలుస్తారు కోరు చేస్తాం అంటే మీకు ఇష్టం అంటే అందరూ అవే స్థితి అను కోరికే అది ప్రథమపక్షం భోజనం లేనిది దేహయాత్రం అని ఆ ప్రశ్నలు గుర్తుంటే అసలు పోతే ఉంటారు ఎవరు భోజనం పెట్టాలంటే ఆ విధంగా ఉంది కాలే కడుపుకి మండే బూడి అన్నారు ప్రశ్న మండే గుడి దాని సరే నాకు ఈ బూడిలో ఎప్పుడూ నాకు సమస్య గుడిగే ఉండే గుడి తప్పు మాట ఇప్పుడు కాలే కడుపుకి మండే మొన్న నేను కోవట్లో ఉన్నాను కోవిట్లో రాయలసీమ విద్యార్థులు ఎవరు నన్ను మళ్ళొకసారి అడిగారు తొమ్మిది సంగళి తిన్నారా మీరని అడిగారు అంటే ఏదండి తిన్నవి నేను విన్నాను తప్ప తిన్నలేదు అన్నా అంటే మరి మీరు సంగతి చేరుంటే చేస్తాము చేరు సంగలీలోకి కోట కూల కూర వంకాయ పచ్చి పురుషు దానికి సంగతి కాంబినేషన్ అంటే నేను చెప్తాను నాకు విడితేనే ఆనందం అయిపోతుంది ఎందుకంటే అంత సింపుల్ గా ఉంటుంది మీరు చేయడం అంటే మనకి చేయడం ఉండదండి వేరే పక్కనే రైస్ కూడా ఉండమంటారా రోడ్డు ఇంకేదైనా కూరకపోద్దు ఇంకేదైనా పక్షల్లో ఉంటే చాలా లేదు ఈ నూరు సంగతి కోట కూర కూర వంకాయ పులుసు మంచిగా అందులో నేను చూశాను సంగల్ వాటర్ఫుల్ ఫీల్ అయితే వాళ్ళు మమ్మవాడు వాళ్ళే మనకు అడగలేదు లేదని చూసా లేదు చేస్తున్నారు మమ్మల్ని రోజుల మన ఫోన్లో మొత్తం చూసుకుంటుంది పోవద్దు మరి ఏంటి సంగతి చేయాలి వంట వాళ్ళు అడిగిందా పొరవలేదు తోటపో ఏ కాదు ముందుగా వంటాయి మరైతే వంటాయి అక్కడ మొదటి ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఇంప్రూవ్ వస్తున్నాయి కోవైట్లో జరుగుతాయి కోవైంట్లో పల్లీలు ఏమీ లేదు ఆయులు తప్ప మంచినీళ్ళు కూడా వేపించే రావాలి వీళ్ళకి కొంచెం ఇంప్రూవ్ అది సముద్రం నుంచి డీసెలిన్ లో చేసుకుంటున్నారు గ్రీన్ హౌస్ పెట్టుకుని రెండు మూడు నాలుగు కోట్లు పండించుకుంటున్నారు మితావరణం వైపు నుంచి పాలు కూడా సౌజ్ ఇచ్చి ఈ మధ్యన వాళ్ళ పాలు వాళ్ళే తయారు చేసుకుంటున్నారు అంటే పశువులు పెట్టింది కాబట్టి సంగతి సంగతి చేయండి సంగతి చేయండి ఓ ఇంత ముద్ద సంగతి ముద్దలా ఉంటుంది చాలా లవకుడు ఓ యొక్క ముద్ద సంగతి ఓ యొక్క తోటపూర కూర కొద్దిగా పొరకాయ పచ్చిపొచ్చు ఓ పిచ్చర్ పెరుగుతాను మంచి కానీ అయితే ఏంటంటే మీరు పది సంవత్సరాల అను ప్రజలు ఉంటున్నా మార్పు అక్కలేదు ఏమీ మార్పు అక్కడ లైట్ గా ఉంది కాబట్టి కాబట్టి అది మా జ్ఞానం అని అనుకుంటే అట్ ది సేమ్ టైం అవి కోరుకోవచ్చు అన్నారు కాబట్టి ఇంకా ఏదో కూడా కోరుకోవచ్చు కదా అని అలా మళ్ళీ అర్థం చేయకూడదు కోరుకుంటే ఎలా కోరుకోవాలి మనోవిగ్రహాన్ని అధ్యాయ కోరుకున్నట్టు కాకుండా కోరుకోవాలి ఆ కోరుకోవడం లేకుంటే ఇంకా మంచిది శ్లోకం బాగుందండి ఈ ఇలా ఎదురు పెట్టాల్సి మన జీవితము ఈ ఇంద్రియ ప్రవాహంలో కొట్టిపోలో ఉన్నట్లుగా అనిపిస్తుంది మన సమాజంలో మనము ఇ భోగములకు ఎక్కువ ఎక్కువ ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చుకుంటూ పోతూ ఉంటాము దీని విషయంలో నేను కొంత అపోజిషన్ కూడా ఎదుర్కొన్నా ఈ ఆశ్రమాల్లో ఏమవుతుందంటే ఇంద్రియ భోగాలకు ప్రాముఖ్యాన్ని ఎక్కువ ఇస్తారు ఏ రోజు స్వీట్ పెడతారు ఏ రోజు విడిచిపెట్టకుండా స్వీట్ అలా గొప్పగా తయారవుతూ ఉంటాను పోనీ వీటి కన్నా మానే అంటే నేను మానే ఉంటానే అక్కడ పెద్ద చెప్పండి అంట మా ఎవరు చెప్పినా మెల్లరా వాళ్ళు వాళ్ళని చెప్పిన వాళ్ళు తెలుగు మీరే చేరకండి అది అయ్యేనంట అంటే తీరా వచ్చేలా సులభంగా ఉండడం మా వల్ల అవసరం లేదు నేను మనకు చెప్పి మానటం జరిగింది అంట అంటే మనం కంట్రోల్ చేసుకోవాల్సింది పనులు కింద కంట్రోల్ వాళ్ళు అర్థం కాదు వాళ్ళు వెనుగో వాళ్ళు భోగాన్ని ప్రమోట్ చేయటమే పనిగా పెట్టుకుని ఉంటారు వాళ్ళకేమో గోల్డ్స్ ఉంటాయి వాళ్ళు భోగాన్ని ప్రమోట్ చేస్తారు భోగాన్ని ప్రమోట్ చేస్తే అవి వచ్చినటువంటి గెస్ట్ సంతోషపడి వాళ్ళేదో డొనేషన్స్ అన్నీ బాగా ఇస్తారనో ఏదో ఉంది భోగాన్ని ప్రమోట్ చేస్తాను నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ రిఫ్యూజ్ చేశాను వన్ రిక్వెస్ట్ ఈ సముద్రంలో క్రూస్ లో ఎంత చూడండి క్రూస్ లో వన్ వీరికి భాగవతం ఐదు వాళ్ళ మీకే అభ్యంతరం నువ్వు అందరికి భాగవం చెప్పడానికి అభ్యంతరం ఉందా లేదు మరి క్రూస్ లో అభ్యంతరం ఏంటి సముద్రం కదా మో సముద్రం విధి కానీ మీరు క్రూస్ లో మీరు భోగ ప్రధానంగా దాన్ని నడిపిస్తారు కనుక క్రూస్ అంటేనే భోగము కాబట్టి ఐ విల్ యాక్సెప్ట్ ఐ డిల్ నాట్ గ్రూ ఇట్ ఓకే ఒకటి రెండవది రెండవది ఏమిటి క్రూస్ లో ఒక ప్రశ్న చేశాను నో ఐ విల్ నాట్ గ్రూ ఇట్ అని ప్రెస్ చేశాను ఎందుకంటే మరోవైపున భోగములు ప్రమోట్ చేయక ఆ ఫైవ్ స్టార్ హోటల్ అవసరం వచ్చి సో మేకే సింపుల్ ప్లేస్ అది మేకే సింపుల్ అని దాన్ని మా స్టడీ సింపుల్ అనమాం కానీ కడుపు మార్చుకుని గర్వం అని అర్థం లేదు కాబట్టి ఈ విధంగా భోగములను ప్రధానంగా అసలు దీని మీద ఒక మహాత్మ మాట చెప్పారు నాకు అది నాకు మనస్సుకి బాగా ఆసక్తి ఉంది ఆసక్తి పొంది జగత్తు నిత్యాన్ని చెడుకోసిన మేక జగత్తు నిత్యాన్ని అడ్లేసి పాదీ ఇవాళ్ళు జగత్తు నిత్య జగత్తు నిత్యాన్ని ఏమేసారు అంటారు చెడుకోసిన మేక అని కానట చెడుకోసిన మేక ఉంటది అలాగే వీడు జగత్తు నిత్యా ఇంతమేడతాడు వీళ్ళు వాళ్ళు జగత్తు నిత్యాడతారు కానీ జగత్తు నిత్యా అనుకరించదు ఆ మాట అనుభవానికి రాదు అనుభవం జగత్తు సత్యం ఎందువల్ల అని మౌనుకునే ప్రశ్న మీరు తప్పు పట్టొచ్చు తప్పు పడ్డా అని ఆయన దానికి మీరు ఇంకో ఎసుకేకింది దానికి సాధన సరపడలేదు అని తెలుసుకోవాలి సాధన ఉంటే ఏంటి తిలి మందులు వేయాలా సాధన అయితే పరుగు ఇవ్వాలా ఏంటి సాధన సాధన సరపడలేదంటే అలాగే దాన్ని కాదు దాన్ని కిటుకు పట్టుకోవాలి కిరేది వాత కట్టడం వల్లే మీకు సుఖేచ్ఛ ఉన్నంత వరకు జనస్సు నిత్యా అనుభవానికి కావాలి సుఖము నుండి ఇచ్చ ఉన్నంత వరకు అంటే సుఖమునే నాలుగుకి రుచిగా భోజనం ఉండాలి అని నీకు ఇచ్చ ఉన్నంత వరకు నీకు జగత్తు నిత్య అనే అనుభవం కాదు ముక్కుకి పరిమళము సుగంధము కావాలి అనే కోరిక ఉన్నంత వరకు రాగా కాబట్టి జగత్తు నృత్యా నుంచి నేత నేనే అనేటా అంటే అది అనుభవానికి రావాలంటే సుఖేచ్ఛ ఇది సింగిల్ కాజ్ సింగిల్ ఆప్షక ఇంకో ఆప్షకం అసలు లేనే లేదు కానీ మనం ఏం చేస్తాము వేదాంతం పేరుతో ఒక చోట సమావేశమై భోగాల్ని సుఖేచ్ఛని పరిగణనలోకి తీసుకోకం కదా ఇంత ఆత్మా సాధనమే అంటాం సాధన అంటామే గాని సాధనంటే ఇక్కడ వేదాంతంలో సాధన అంటే అది ఒక స్కీమ్ లాగా ఉండదు కర్మలో సాధనలాగా ఉండదు ఇప్పుడు జపాయిట్ ఇష్ట వాళ్ళు ఉంటారు వాళ్ళు మాల ఒ వేసుకుని తిప్పుతూ ఉంటారు వాళ్ళకి సాధన రోడ్డు వేపడి పదహారు మాలలు తిప్పాలి అది సాధన ఒక రోడ్డు వేపటి పదహారు మాలలు తిప్పాలి మాల ఉంటుంది పక్కన పదహారు పూసల ఒక పొడకలాగా ఉంటాం ఒక మాల తిప్పిన ఒక కోర్స్ని పైకి తీయాలి అది గారలు డైరెక్ట్ జారకు అక్కడ పైకి వస్తే అక్కడ ఫిక్స్ అయి ఉంటుంది అలా మళ్ళీ మాల తిప్పాలి ఈ పోస్టం తెయాలి అలా రేంజ్ పొందేమో పదహారు పోస్టులు పదహారు పోస్టులు పైకి పోవాలి కానీ అలాంటి సాధన ఏమైనా ఉందా వేదాంతంలో అలాంటి సాధన ఇక్కడ సాధన ఏంటంటే ఈ భోగ వంపటత్వమును విడిచిపెట్టుకుంటాయి ఇక్కడ సాధన పట్టుకు మీరు ఏం లేదు ఇక్కడ అసలు భోగము ఎడల దృష్టి ఉండవద్దు ఇప్పుడు స్వామి మీకు ఎలాంటి శరికి ఇష్టపడతారు మీరు గులాబీ శరికి ఇష్టపడతారా మల్లె శని ఇష్టపడతారా అంటే మీకు ఇచ్చేయమన్నా గులాబీ శంతి ఒక్కర్లేదు మల్లె సెంటు ఒక్కర్లేదు ఏ శంతి ఒక్కర్లేదు అన్నోసే అది పెద్దందుకు దుర్వాసన లేకుండా ఉంటే హెల్పడుతుంది దుర్వాసన అంటే ఏదో వచ్చింది ఎదుగుతుంటే దుర్వాసన వస్తుంది అది అది కష్టం ఆరోగ్యానికి మంచిది కాదు సెంట్లు అనవసరం ఈ సెంట్లు ఉంటారు ఈ సెంట్లు అమ్మే ఈ ఎయిర్పోర్ట్ లో అక్కడ వాడు ఎలా ఉంటాడు టాప్ ఐఏఎస్ ఆఫీసర్ లో ఉంటాడు వాడు ట్రస్ట్ వాళ్ళు ఏదో చూస్తూ వాడు చేసే పదం ఏంటంటే సెంట్లు అమ్ముకుంటూ వాడు చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ లా ఉంటాడు నేను ఒకసారి ప్రశ్న అడిగాను ఎందుకండి వీడు సెంటర్ అవుతున్నాడు వీడు ఇంత డ్రెస్ అయితే అంటే ఆ సెంటర్ కంపెనీ వాడు వాడు కంపెనీ రిప్రజెంట్ చేస్తున్నాడు ఆ కంపెనీ ఫ్రెంచ్ కంపెనీ అది ఆ కంపెనీ అక్కడ మామూలుగా సింపుల్ డ్రెస్ వేసుకుని నిలబడితే అది కంపెనీ యొక్క పేరుకే భగం అండి అది కంపెనీ ఆ డ్రెస్ వాడికి ఇస్తారు రిప్రజెంట్ కంపెనీ ఇస్తారు కాబట్టి వాడు అంత పెద్ద ఆఫీసర్ లాగా నిలబడతాడు అక్కడ ఆ నెల పడు ఏ సెంట్ అమ్ముతూ ఉంటాడు నీకు ఏ సెంట్ ఇష్టం మల్లె కావాలా గులాబీ సెంట్ కావాలా ఏ సెంట్ నీకు ఏ భోజనం కావాలి ఇలాంటి భోజనం కావాలా ఏదో భోజనం అది నాలుగ దాటాలంటే నేను దాని ఉన్న ఇంత కారం ఇంత ఉప్పు పాలసారి అంటే అంశులు గారు బావేశ్వరంటే నాలుగ దాకా ఆకలితో కొడుక్కోవల్సి కాబట్టి మీరు అంత మాత్రం ఏర్పాటు చేస్తే చాలు అంతే తప్ప ఇలా ఉండాలి ఎలా ఉండాలనే కోరిక కాబట్టి ఈ పాయింట్ ఏంటంటే ఇటువంటి ఉన్నంత వరకు ఆత్మ జగన్మిషాత్వమే అనుభవానికి రాదు అసలు మనం ఆలోచించుకోవాలి మనము భోగములకు అత్యధిక ప్రాధాన్యతగానే ఇస్తున్నామా అని అవసరం